నూట డెబ్బై నాలుగవ కీర్తన ఇతరుల దోర నేల ఎవ్వరూ నేమిసేతురు మతివారు తమవంకి వంటి మనుజులే కాక చేయ తీడు సేయ ఎవ్వరు గర్తలు దారునిలో నరులకు దైవమే కాక సారే తన వెంట వెంట చనుదించేవారెవ్వరూ కోరున చేసిన పాపపుణ్యాలేకాక తొడగిపోను దూషించా ముఖ్యులెవ్వరు పొడిగొన్న తనవిలోని గుణాలేకాక కడుకీర్తి నపకీర్తి కచ్చడివారెవ్వరు అడచేటి తన వర్తనములేకాక ఘనబంధ మోక్షాలకు కారణమికనెవ్వరు అనచిన జ్ఞానాజ్ఞానములేకాక తనకు శ్రీవేంకటేశు తలపించేవారెవ్వరు కొనమొదలిగిన గురుడే కాక